ఓకే పేరు స్టార్ట్ చేశాం ట్రేయరు స్టార్టింగ్ పే తెలియదు స్టార్టింగ్ ప్రే చేయండి పక్షదు ప్రేమ కలిగిన తండ్రి జీవనగలిగినది వాస్తయానీకి వందనాలు ప్రభ తండ్రి నీకు స్పృతులు స్తోత్రములు ప్రభా తండ్రి గడిచిన కాలమంతా ప్రభా కృపలో కాచి కాపాడినవు తండ్రి దీవారాత్రంలో కంటి పాపరాలే కాచి కాపాడే దిన తండ్రిని ఒక నూతన కృప అనుగ్రహించిన ప్రభా అనేక క్రీడల నుంచి స్తోదల నుంచి సత విధమైన మరణగండాల నుంచి తప్పించి ప్రభాయన నీ కృప చేత ఈ దినం రక్షించి నాయన ప్రభ ఈ దిన నూతన కృప అనుగ్రహించిన ప్రభా అనేకులు ఈ దినాన్ని చూడలేకపోయినారు ప్రభ పలు కాలాలు ముగించుకున్నారు ప్రభా కానీ ఉంచుకొని ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రిని గడిపే భాగ్యముని స్వరం ధన్యత ఇచ్చినందుకు నీకే వేలాది వంద నాలుగు కోట్ల అధికారులు స్తోత్రంలో చెల్లిస్తున్నా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకేములు కలుగునగా తండ్రి ప్రభానాయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్పృతిస్తారు అక్కడ నేను అన్నావు ప్రభా తండ్రి ఇదిగో ఆయన ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ లో ప్రభా మేమంతా గుమిగుడి ఆయన నిన్ను ఆరాధిస్తున్నాం పాటల ద్వారా మీరు మహిమ నందండి ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభానాయన మీ యొక్క నాయన తండ్రి అలాగే మా ప్రతి ఒక్క మీరే జవాబు దయచేయండి ప్రభా ఎవరైతే ఈ పాలు పాల్పొందలేదో వాళ్ళందరూ త్వరగా పాల్గొందాలా కానీ వాళ్ల పట్ల కూడా మీ ప్రేమ జాలి దయా కనిక్రమ కృపచూపించండి అలాగే ప్రభా యొక్క జరిగే ఆరాధన అంతట్లో ప్రభావిరే తోడుగా ఉండి మీరే సహాయకుడిగా ఉండి మీకు మహిమకరంగా యొక్క ఆరాధన జరిగించమని నా జరిగే యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తాంక్యూరా left ya rabullo jee vinenu wow wow wow right left all the light bunanu left right left you gonna lean to go ano wow wow wow katti parichinaram katti ararannilla bette ula betenu you katti parichinaram katti aram natila betku evattenu vekalam potha kalam kuthkonenu sita kalam kashta kalam aiga betkenu vekalam potha kalam kuthkonenu sita kalam kashta kalam aiga betkenu cekam cekam cekam cekam cekam cekam cekam కం యేమ గి నిద్రా సోమ నెలూ హిమాలి బాచెను గ్రాపటి నిద్రా సోమూ హిమాలి బాచెను రంగ రమ్ నటి రూ కటి రంగ am netelavatti kuravtenu vetavi kalam pota kalam kootkonenutu pita kalam kashta kalam aaguvutkenu vetavi kalam pota kalam kootkonenutu pita kalam kashta kalam aaguvutkenu chakam chakam chakam chakam chakam chakam chakam chakam hallelujah thank you థ్యాంక్ యూ అభివేదర్ ప్రాంతం చేసిన పక్షులు తండ్రి మీకు ఏదే కాలం నుంచి కాచి కాపాడండి మీకు బనాలు ప్రభుత్వం ఈ మధ్యాహ్న కాలంలో మీకు వాక్యాన్ని గ్రహించే అవకాశాన్ని అనిపించదు మీకు ఎంతో వందలు వాక్యాల మీద సర్క్యాల యొక్క ఆత్మీయ నియంత్రణను తెరవమని ప్రార్థిస్తున్నారు తండ్రి సర్ని గ్రహించాల మీ అందరూ ధైర్యమంత అందించండి ఎక్కడ చూసిన అల్లచడి ఎక్కడ చూసిన కార్యక్రమం ప్రభావం అవును నేను కాబట్టి క్రైస్తవ జీవితం మీద ఇతను అమాంతంగా జలబలం కాబోతుంది ఇంత మీరు మాకు చూపించినట్టు తండ్రి అవునండి ఇంకా గొప్ప జనం అంతా అతని రక సాక్షి కాబోతుండగా బ్రో సేవకుంటుంది అడ్రస్ లోపల నేను వారి ఇంకోటి కాపాడలేని గొడెల వాళ్ళు తన మళ్ళీ ఎక్కడ ఉంటాడు పల్లెత్తుల వారి కోసం తను మాట్లాడాడుకోవాడుతుండ్రీ కం ది మనం ప్రార్థిస్తుంటండి ఎవరు గ్రహించడం మీకు ఇష్టం లేదండి అవును పరంగా మీకు ఆపడమని ప్రార్థిస్తున్నాను అయితే భక్తిహీనత గురించి వాళ్ళు బయట తీసుకుంటే ప్రభు నేను స్వన్నిధిని ఆధారపడిన వాళ్ళు ప్రభు పక్షుల డైరెక్టర్ సాయపరం రాధిస్తున్నాను నేను ఏ రీతిలో మీకు అంగకాన్ని జీవించాలో మాత్రం మాట్లాడండి మీ యొక్క ముఖ కాంతిని మేము స్వీకరించాలా ప్రభు మీ యొక్క ముఖాన్ని మేము కనుక ప్రభావ ఏ విధాల ప్రభావం వంటి భాగ్యాన్ని గ్రహించడం ప్రతి విషయంలో మీకు అంగీకారాన్ని మూడు లాల సైపడేటువంటి అభవిత్రమైన జీవితంలో మాకు చూపించండి దాని దాని ఒకటి లాలను మీద కొంత లాగ సాయప్రమాన్నిస్తున్నాం ప్రదేశం శిష్ట్రస్ అందరినీ ఆశ్రించండి దృహించి కల్పించి మీద పరుచుకోవడం ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యూహాన్సు వార్తలో ఒక వాక్యాన్ని మనం గతం ధ్యానించినాం కొంతకాలంకి దాన్ని అక్కడికి ఆపేసినాం అక్కడి నుంచి మరి కొంచెం ముందుకి దాన్ని ధ్యానించాలని సాధపడుతుంది ముఖ్యంగా వ్యూహాన్ సువార్త రెండవ అధ్యాయంలో మన ప్రభు ఎటువంటి హృదయం కలిగిన వాడు ఎందుకంటే ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆయన హృదయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన కర్ణిట్లు జీవించగలము దురదృష్టం ఏంటంటే అది లేదు ఈ రోజు ఎవడి తలంపులు వాడు ఇది చేద్దాం అది చేసాం ఇక్కడ పోదాం అక్కడ పోదాం ఇప్పుడు ఒక మంది సేవలు కలిసినప్పుడు నేను గమనిస్తూ ఉంటాను ఇది ప్రభు చింత ప్రకారంగా పోతుంటా వాళ్ళ తలంపులు ఉపయోగిస్తూ ఉంటారు రాదని చేస్తారు కానీ చివరికి తీర్మానం కష్టపడికి వాళ్ళ సొంత తలంపులు ఉపయోగిస్తూ ఉంటారు అందుకు వాళ్ళు భయభ్రాంతులు అయిపోయింది జీవిస్తున్న బట్టి మనం చేస్తారు కాబట్టి ప్రతి క్షణము ఆయన సన్నిధిని కోలుకోవాలా ప్రభుత్వ మోసే మోసతో మాట్లాడుతున్నాడు దేవుడు అది మనం చూసిన గతంలో కూడా నా దూత నీ వెంబడి వస్తుందంటే లేదు నువ్వు వస్తారే నేను పోతా అంటాడు నాకు దూత వస్తారో లేదు కావాలంటాడు లేదు నేను దూతలు పంపిస్తా అంటే వద్దు వద్దు నాకు దూత వద్దు హృదయ వాంక్ష కలిగిన వాడు మనం అర్థం చేసుకోవాలా మనకి ప్రభు సన్నిధి అవసరం కానీ ఈ రోజు చాలా మంది దేవుని దూతలు వచ్చిన దాన్ని మాట్లాడారు అంటారు అనేక మంది సేవకులు నేను దాన్ని తప్పు పడతలేదు దూతొచ్చి మాట్లాడింటే కళల రూపకులు మాట్లాడి అవన్నీ ఉండొచ్చు కరెక్ట్ కావచ్చు దాని ఉందా లేదంటే మనం తెలుసుకోవాలి ఇది ప్రభువాళ్ళని కలిగిందా లేదని తెలుసుకోవాలా ఉదాహరణకి లోతు విషయానికి ఇస్తాం దూతలు వచ్చి అతన్ని తప్పించడం అంటే దేవుని హృదయం చేయాలంటే దేవుని దగ్గర నశించడానికి ఇష్టం లేదు తప్పించాలని రక్షించాలి కాబట్టి ఆ దూతలు వచ్చే అతనికి ఇచ్చి మాట్లాడింది తప్పించడానికి కదా అదే రీతిగా మర్యాద దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నది దూతం నీకు శుభం కలుగును కాక అది దేవుడి నుంచి కలిగిన ఆ యొక్క వాక్యం అన్నట్టు సమాధానం ఇచ్చేవాడు శుభం ఇచ్చేవాడు అవి కాబట్టి ఏది సరైంది ఏది ప్రభువర్ కలిగింది అనేది మనం అర్థం చేసుకోకపోతే మనకు ముసపోయే అవకాశం ఉంటుంది అందుకు ఆయన సంగంలో ఎక్కువ సమయం కడతారా ఎక్కువ ప్రార్థనంగా వాక్యం ధ్యానిస్తా ఉండాల వాక్యం నినించినాక ప్రభు అర్థం కావట్లేదు ప్రభు అంటాడు ముఖ్యంగా ధాన్యుల గ్రంథంలో ఒక విషయాన్ని నేను చూపిస్తాను దానికంటే ముందు వ్యూహన్సువార్త రెండవ అధ్యాయంలోని విషయాలను ధ్యానించక ఒకసారి ధాన్యుల గ్రంథంలోని ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను తొమ్మిదవ అధ్యాయం చూడండి సార్ దానియాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం దాని తర్వాత వ్యూహాన్సు వార్తలకు మనం వస్తాం సమర్థవంతమైన వాక్కు అన్న అంశం గురించి తెలియనిస్తున్నాం అనుకుంట భవిష్యత్ గ్రంథాన్ని గురించి ఉంటాం అంశం ధాన్యాల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఇప్పుడు చూడండి దానియాలు ఎక్కడి నుంచి బయలుపరచబడ్డాయి నీకు కానీ నాకు కానీ ఎక్కడి నుంచి బయలుపరచబడుతున్నాయి దేవుని విషయాలు రెండవ వచనం కానీ మాది అహరోషు యొక్క అంటే అహశ్రోషు అనే రాజు మన బబులో ఉన్న దేశానికి రాజు లాగా ఉన్నాడు మాదీయుడ మహేషురోష్ అయితే ఇక్కడ మనం ఎప్పుడు చూసాం కానీ మాదీయులు కల్దీయులు కలిసి ఉంటాము ఈ రెండు గుంపులవి నేను ఎప్పుడన్నా మీకు చూపిస్తాను దానిలో ప్రవచంలో ఈ రెండు గుంపులు ఏంటని ఈ రెండు గుంపులు రెండు హస్తాలు రెండు కొంబులు ఇట్లా చూపిస్తాం అది ప్రవచనం మాదీయులు కల్దీలు కలిసి రాజు మీద తినట్టు చూస్తారు అయితే బంగులు దేశం మీద కల్దీల వాడు ఆయన కల్దీయుల రాజు మాదీయ గోత్రం లేక మాదియ తెగ నుంచి వచ్చిన వాడు ఉంటాడు యొక్క కుమారుణ దర్యావేషు అంటే దర్యావేషి కల్దీయుడు కాదు దర్యావేషి మాదీయుడు కానీ ఆశ్చర్యం ఏంటంటే కల్దీల అంటే బబ్బుల మీద అయితే ఈ మాది ఏలు కందులు ఎందుకు కలిసి ఉన్నాడు ఎప్పుడే మీకు చూపిస్తాను అయితే అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ధాన్యలను నేను యహోవా తన ప్రవక్త యగ్ ఎన్బిఆర్ సెలవించి తెలియజేసినట్టు పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరం సంపూర్తి అగుచిన్న వలన గ్రంథముల వలన గ్రహించే తిని ఎంత ఇంపార్టెంట్ బైబిల్ స్టడీ అనేది నేను మీకు చూపిస్తున్నా బైబుల్ ఎందుకు ఎక్కువ అని చూపిస్తున్నాడు మీరు ఎక్కువ ప్రార్థన చేయొచ్చు కాబేం లేదు ఎందుకంటే బైబిల్ చెప్తుంది ప్రార్థించమని మూడవ వచ్చం దా దగ్గర వచ్చాడు అంతట నేను గుండబట్ట కట్టుకొని ధూని తలపైన వేసుకొని ఉపాసం ఉంది ప్రార్థన విజ్ఞాపనలు చెడేగాయి ప్రభువు దేవుడు ఎదుట మనసును దిగ్బరము చేసుకుంటే అంటే డెబ్బై సంవత్సరాలు ఇర్మియా ప్రవచించండి ఏమనంటే డెబ్బై సంవత్సరాల తర్వాత మిమ్మల్ని నేను బాణశతానికి బయటకు ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి ఎందుకు వీళ్ళు డెబ్బై సంవత్సరాలు బాణిశతంలో ఎందుకు బాణిశతం పోయారంటే వీళ్ళు బాణిశతవానికి ముందు విశ్రాంతి దినాన్ని విశ్వ విశ్రాంతి దినాన్ని ఆదరి ఆచరించలేదు వీళ్ళ విసర్భులు ధర్మశాస్త్రంలో పద పది ఆజ్ఞలు చేపడట్టు సబ్బాదును ఆచరించడం అడుగు వాళ్ళ సబ్బాదుని పరిశుద్ధంగా ఆచరించలేదు అదే రీతిగా విసర్పలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అది మనకు కాదు అది వాళ్ళకి ఏం ఆజ్ఞ అంటే మీరు పంటలు పండించినప్పుడు ఆరు సంవత్సరాలు పంటలు పండించండి కానీ ఏడవ సంవత్సరంలో పంటకి విశ్రాంతినివ్వండి ఏడు గంటలు విశ్రాంతి సాదృశ్యం కాబట్టి ఆ ఏడవ సంవత్సరంలో మీరు ఏ పంట పండించదు ఎందుకు ఈ ఆరు సంవత్సరాల పంటను జాగ్రత్తగా భద్రపరచుకుంటే ఇంకొక సంవత్సరం మీరు బతకగలరు ఏడవ సంవత్సరం ఆ భూమికి మీరు విశ్రాంతినివ్వాలి ఎందుకంటే భూమిని కూడా సృష్టించిన కదా భూమి కూడా విశ్రాంతి కావాలి ఎంతగా ఇరవై గంటలు పండిస్తూ ఉంటది అట్లా పండించి పండించి భూమి కూడా యొక్క ఏమంటాము దాని యొక్క శక్తి కోల్పోతుంది సారం అంటు దాని ఫర్టిలిటీ కోల్పోతుంది దాని సారం కోల్పోతుంది పంటనిచ్చే సారాన్ని పోగొట్టుకుంటుంది అయితే మనం ఏం చేస్తున్నాం దానికి సారం పోయిపోద్ది మందులు వేసి కింది మందు ఇది రైతుల భాష అది పై అంటే పురుగులు పడితే చల్తారు కింది మందు అంటే బలవంతాన్ని అంటే కింది మందులు దాన్ని బలవంతంగా పండించి ఆ పంటని తింటుకుంటున్నారు అసలు ఆ పై మందు వాక్యం ప్రకారంగా ఎందుకంటే ఆ పురుగులు అవి మన అన్ని రకాలుగా పురుగులు అవన్నీ ఏమైనా కానీ పైరు పంటలను తినేసేవి అని రెక్కలు కల పొడుగు లేదు అయితే ఈ రెక్కలు కలిగిన పొడుగులు ఏం చేస్తాయి అందులో బటర్ఫ్లైస్ ఉంటాయి రకరకాల బటర్ఫ్లైస్ ఉంటాయి చిన్న చిన్న ఈ పెద్ద పెద్ద అన్ని వాటి అన్నింటినీ సలమును వాటి గురించి బాగా చదివిండి అనేసి అయిన పుస్తకాలు రాసి ఉంటాడు అన్ని రకాల జీవరాశ్రాలను ఆయన చదివేసిండట బాటనిస్ట్ బయాలజీ జువాలజీ అన్ని చదివేసిండ ఫస్ట్ శరీరంలో ఎవరు బాటినీ జువాలజీ బయాలజీ చదివిందంటే సలము ఉంటాడు ఆ బటర్ఫ్లైస్ అన్నింటినీ చదివిండు రకరకాల జీవరాశ్ర చదివేసిండు ఆయన అయితే ఈ బటర్ఫ్లైస్ ఎందుకు దివ్య సృష్టించిందంటే ఇవి ఒక పువ్వు మీద ఉండి అక్కడ దాని తేనెను తాగేసి ఆ తేనె ఉంటుంది కాబట్టి ఆ తేనెను తాగేసి ఆ పువ్వు మీద నిలబడప్పుడు దాని కాళ్ళకి దాని పుప్పడి తగులుతుంది ఆ పుప్పడి తగిలినప్పుడు పోలింగ్ గ్రెయిన్స్ అంటారు ఇంగ్లీష్ లో ఆ పుప్పడి తగిలినప్పుడు అది ఇంకొక పువ్వు మీద పోయి వాలినప్పుడు దాని కాళ్లకున్న పోలింగ్ ఆ పువ్వు లోపల పడతాయి పడినప్పుడు ఫర్టిలైజేషన్ అవుతుంది ఆ పువ్వుకి అప్పుడు పువ్వు కాయలాగా అవుతుంది ఇప్పుడు చెప్పండి మళ్ళీ మందులు చల్తామని చచ్చిపోతాయి వాటి ఎట్లా పడుతుంది అంటుకోదు తగిన రాబడి రాకపోతుంది అందుకే వాటిని చంపద్దు దోమలు కూడా చంపద్దు అంటారు మనమేమో దోమలకు మందేసి చంపేస్తాం కదా దోమలను చంపద్దు అంటారు సైన్స్ ప్రకారంగా ఎందుకంటే అవి దోమలు సాధారణంగా ఆడదోమలు కలుస్తాయి మనుషులన్నీ రక్తం పీల్చేది ఆడదోమలు మగ దోమలన్నీ పువ్వుల మీద ఉంటాయి చెట్ల మీద ఉంటాయి చెట్ల సారము పూల సారం దా పీల్చుకుని తక్కుతా ఉంటాయి వాళ్ళు చంపేస్తే నీకు పువ్వుల పంటలు కాయల పాళ్ళు అది విధానం ఒక దిక్కు అది ఇంకోదికేం చేస్తున్నాం భూమికి సారం లేదు కాబట్టి ఈ మందులన్నేసి భూమిని కలుషితం చేస్తున్నాం ఆ కెమికల్స్ అన్ని బియ్యం లోవైకి కెమికల్ ఫుడ్ తింటున్నాము అది మీ నర్వస్ సిస్టము మీద పనిచేస్తుంది సడన్గా అందుకే బ్రెయిన్ ఫలాక్స్ అవుతుంటాయి నర్వస్ డిసార్డర్స్ వస్తా అంటాయి చేతిలో ఉన్నప్పుడు మీరు అలసట బ్రెయిన్ సరిగా పనిచేయకపోవడం మత్తి రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే పెస్టిసైడ్స్ బాగా అది కేవలం మీ నరాల మీద పడుతుంది పెస్టిసైడ్స్ మరి ఎప్పుడు తినేస్తాం పెస్టిసైడ్స్ ముఖ్యంగా కూరగాయలు తీసుకొచ్చినప్పుడు కూరగాయల మీద చాలా పెస్టిసైడ్స్ పండ్ల మీద చాలా ఉంటుంది పెస్టిసైడ్స్ మన ఇంటి పచ్చిపంచం గోరవచ్చ నిదల ఉడిపేసి వాటిని కడుగుతున్నామంటే గుర్త నీదలు కడిపేసి పోసేసుకుని ఉడకబెట్టేసుకొని వెజిటబుల్స్ తిన్నా ఆరోగ్యం ఉంటుంది నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ బలం ఉంటలేదు అంతా అలసటం నీరసం ఉంటుంది కదా నిలబడే శక్తి ఉంటలేదు కదా మరి వారానికి మూడు నాలుగు సార్లు మటన్ ఇంటి మీద అయినా ఉంటలేదు కాబట్టి ఏడు ఏడవ సంవత్సరంలో ఏమి పండించదు ఎందుకంటే భూమిని కూడా విశ్రాంతినివ్వాలి అయితే వీళ్ళు భూమికి దగ్గర దగ్గర నాలుగు వందల సంవత్సరాలు విశ్రాంతినివ్వలేదు డెబ్బై సంవత్సరములు వీళ్ళు బానిసాత ఉండాల్సి వచ్చింది ఆ లెక్క ఎప్పుడైనా మీకు కాలిక్యులేషన్స్ చూపిస్తే ఎందుకంటే ఇలా మ్యాథమెటిక్స్ ఉన్నది మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్నది ఒక డెబ్బై సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలకి ఒక సంవత్సరం చొప్పున డెబ్బై సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది అవన్నీ లెక్కలు చాలా క్లియర్గా ఉంటాయి ఇవి మీరు నేర్చుకోవాలి బైబిల్లో ఏదో మనం గడ్డిగా చదివేసుకోం కానీ ప్రభావాకు అటువంటి తలము అటువంటి జ్ఞానం అటువంటి కనులు ఈ ప్రభావ ఎవడు చూడని విధంగా ఎవరు చదవని విధంగా ఎవరు అర్థం విధంగా నేను చేసుకోవాలి మా పూర్వీకులు చేసిన మరి ఆ విశేషంగా నేను అర్థం చేసుకోవాలి వాళ్ళకు కనిపించని నేను చూడాల ప్రభావా ఎందుకంటే ప్రతి తెగలు మీరు వీటిని చూపిస్తానంటారు కానీ నా కాలంలో చూపించే ప్రభావ ఎందుకంటే ఇది లాస్ట్ కాలం అని తెలుసు ఇంకా దీని తర్వాత బాబు భయంకరంగా ఉంటుంది విచ్చల విడిగా శ్రమల కాలంలో కూడా మనం ఉంటాం మీరు ఉండాలనేసి క్యాప్చర్ కంటే బోదలు చెప్తా ఉంటాను మంచి స్నేహితులు ఉన్నారు అందులో నాకు కూడా కల్ట్లో కానీ మంచి స్నేహితులు ఉంటే నాకు వాడు సహోదరుడు ఎట్లయినా చెప్పు అబద్ధంలో ఉంటే నాకు సహోదరుడు ఎట్లైతాడు కొంచెం కష్టంగా నేను చెప్పడం అబద్ధాన్ని ఆశ్రయించిన వాడు దేవుడు బిడ్డైనా కానీ వాడు నాకు సహోదరుడు ఎట్లైతాడు నా పొరుగువాడవుతాడు అందుకని మనం సాయం చేస్తాను కానీ నాకు సహోదరుడు ఉంటే మనతో సహవాసం చేస్తాను సహవాసానికి ఎంత తేడా వాడి పట్ల జాలి ఉంటది ఎందుకంటే వాడు పొరుగువాడు కావడం మన సహోదరున్నప్పుడు ఐక్యత ఉంటుంది కాబట్టి గ్రంథములను చదివి గ్రహించాలా అనేది దానియాల నుంచి నేర్చుకోవాలి మీరు అనుకోవచ్చు ధాన్యుల కంటే దర్శనాలే వచ్చిన ప్రధానం కాదు ఈ వాక్యమే చెబుతుంది ఆయన పుస్తకాలు కూడా చదివిండు ప్రవచనాలు చదివిండు ఆయన రకరకాల పుస్తకాలు చదివినట్టు మనం చూస్తే మొదటి అధ్యయనంలో మనం చదవాల చదువు చాలా ఇంపార్టెంట్ ఎందుకు మనము ప్రభు కొరకు సరిగా జీవించలేకపోతున్నాం సేవ జీవనం విధానం లంటే మనం సరిగా చదవలేదు ఎవరికన్నా ఏదన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే మీకు వాటి గురించి ఏం జ్ఞానం లేదన్నట్టు ఎట్లా వాళ్ళకి మార్గం చూపిస్తారు డాక్టర్ గారు బాగుంటారు అది సునయా సునయసం కదా యేష పంపించిండీ డాక్టర్ దగ్గరికి ఉండే ఇది కాల్కి అన్ని డాక్టర్ అయింది కదా మనం డాక్టర్లు కావాలా ఈ లోకంలో ఇంకేమైతే బ్రదర్ వయసు అయిపోతుందంటే నీకు వయసు యాభై ఏండ్లు మా పాప జరుగుతుంది యాభై ఆరు ఏండ్లోడు యాభై స్కూల్కి వచ్చిండట హై స్కూల్కి అంత అయిపోయింది ఇలా అంతా సెటిల్ అయిపోయింది రిటైర్ అయినాం కా అప్పుడు స్కూల్కి వచ్చినట్టు హై స్కూల్కి అక్కడ అమెరికాలో చదువుతున్నాను ఇక్కడ ముసలిలు ముసలిలు ఉంటారు క్లాస్ లో వచ్చి కూర్చుంటారు డే అని కదా ఇక్కడ వాళ్ళు ఇంకేం చదువుకుంటాం కదా అంత అయిపోయింది కదంటే ఏమైపోయింది లైఫ్ లో అంత అయిపోయిందంటే ఏమి కాదు నీకు చదివి మీద ఆశ లేదు నాకు ఎంత ఆశ అంటే నేను చెప్తున్నాను కదా మీరు పరిశ్రమ ఇద్దరు నేను చిన్నప్పటి నుంచి సెకండ్ క్లాస్ నుంచి ఉన్నప్పుడే బైబుల్ పుస్తకాలు చదివిండి రకరకాల పుస్తకాలు ఎవరి ఇంట్లో అయినా ఎక్కడ పుస్తకాన్ని మూలబే పుస్తకానికి చదివేసేటువంటి అది ఏందని అర్థమైనా కాకుండా చదివెట్టాను ఆశ నాకు ఈ రోజు కూడా చాలా ఆశ చదవాలి అంటే టైం ఉండేది నాకు కొద్దిగా చదవాలి ఇంకా ఎన్నైనా పెండింగ్ ఉంది ఒక పది పదిహేను సంవత్సరాల క్రితము నేను కొనుక్కున్న పుస్తకాలు ఈ రోజు కూడా నేను కంప్లీట్ చేయలేకపోయినా అందుకే బస్సులోకి వచ్చిన ఆ పుస్తకాల్లో రెండు మూడు పేజీలు తగ్గిస్తారు రోజు పొద్దున్న పూట సాయంత్రం పూట అట్లన్న ముగించుతా మనిషి అందుకు బస్సులో తిరగడం ఇష్టం నాకు బండి మీద కంటే ఎందుకంటే కనీసం ఒక గంట సేపు ఫార్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఎంత టైం ఉంటుంది దిక్కు తీసే పొదుపు ఇట్ల గు వాణించినా మాట్లాడబడు మంచిగా వీటిని ధ్యానించుకోవచ్చు మనం సిగ్గుపడ దిగు లైఫ్ ఒకటే కదా ఇంత షార్ట్ టైం వరకు ఉంది కరెక్ట్ కర్ర ఎగిరిపోతుంది ఈ ప్రాణాలు కాబట్టి గ్రంథంలో చదవ వలన చదవటం అంటున్నాడు దానిలో అన్ని దర్శనాలేగా అన్ని దర్శనాలే కాదు అన్ని కళలే కాదు ఆయన దేవుని ధర్మశాస్త్రాన్ని కూడా ధ్యానించి ఇర్మియా ప్రవచన పుస్తకాన్ని ధ్యానించి కూడా ఆయన గ్రహించండు అంటే మీరు అనుకోండి ఇర్మియా దానిలు సమకాలీకులే కదా నేను ఎన్నిసార్లు చూపించిన భయంలో వీళ్ళిద్దరు ఒకటే టైం వాళ్ళు సమకాలీకులు అంటే ఒకటే కాలానికి సంబంధించిన వాళ్ళు ఇర్మియా పెద్దోడు ధాన్యాలు ఏమన్నా వస్తాడు అంతే అయితే బబుల పోతా పోతా ధాన్యలు ఏం చేసిండు ఇర్మియా ప్రవచాన్ని రాసుకొని పోయినాడు మళ్ళీ ఎవరైనా రాశించండు ఆయనకి అది తీసుకోబెట్టి ఎందుకంటే ఇర్మియాని నమ్మింది ఇర్మియా ప్రవచనాన్ని కాబట్టి అది గ్రహించండి ఏంటంటే ఇంకా దగ్గరకు వచ్చేసింది డెబ్బై సంవత్సరం ఇంకా మా విమోచనం రెడీ అయిపోయింది గ్రహించగలిగింది నువ్వు గ్రహించగలుగుతున్నావు ఈరోజు మన టైం దగ్గరకు వచ్చేసింది మన విమోచనం దగ్గరకు వచ్చేసింది మనం గొనేపట్ట కట్టుకుని ధూళీ తలపరిస్తున్నాం ఉపాససులు ప్రార్థన చేయగలమా విజ్ఞాపనం చేయగలమా ఇసల్పల్లి గురించి ఇసల్పల్లి అంటే క్రైస్తవులే కదా ప్రపంచమంత రక్తపాతంగా ఉంది వాళ్ళకి ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఈ నాలుగవ వచనంలో నేను నా దేవుడిన యోహవాయుట ప్రార్థన చేసి చేసి ఒప్పుకున్న దేవనగా బ్రహ్మ మాటం కలిగిన భీకరుడవ దేవా నీ ఆగిలను అనుసరించి నడుచు వారిడలా నీ నీ కృపయును జ్ఞాపకం చేసుకున్న వాడ నీ దాసులకు ప్రభక్తలు నీ నామములు బట్టి మా రాజులకు మా అధిపతులను మా మిత్రులకు యూద దేశందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆగిలని విధులను అనుసరించిన మాని పాప పాపులమును దృష్టిలమున చిడుతనము రెండు ప్రవర్తించచ్చు తిరుగుబాటు చేసిన వారం మేము అంటాడు నేను అంటలేడు మేమంతా ఒకటే బ్రవ్వ నీవే నీతి మంచడవు మేమైతే సిగ్గు చేద్దా ముఖ వికారం అందిన వారు మేము నీ మీద తిరుగుబాటు చేసేది మీరు చూసిండ్రా ఎందుకు దేవుడితో నిరించాడు ఎందుకు వాళ్ళు చెదిరిపోయినాడు ప్రపంచమంతట తెలుగుబాటుతనం చేస్తారు కాబట్టి తెలుగుబాటుతనం అంటే మీకు తెలుసు అడిగారా నేను చూసుపరచిన ఆ అంటే వాగ్దానం చేశాడు బ్రవ్వ నువ్వే నాకు ప్రభు నా జీవిత నిన్నే సృతిస్తాను తిరుగుబాటుతనం చేసి విడిచిపెడితే దేవుని బిడవ ఎన్ని విగ్రహాలు దొరికితే తిరువర్తనమైంది ఈ రోజు క్రైస్తవులందరూ ఎందుకు శ్రమలుగుండే తిరుగుతనమే ఆజ్ఞాంతికమైంది దానిని బట్టి నీవు సకల దేశంలో మమ్మల్ని ధర్మితి ధర్మిందవరు దేవుడే ఎరుసలేను యూద దేశంలోనూ నివసించే స్వదేశవాసులుగా ఉండి ఉండట్టు పరదేశ్ ఈ దినం సిగ్గే తగి ప్రభు నీకు విరోధంగా పాపం చేసేందున మాకును మా రాజులకును మా అధిపతులకునో మా పితరులకును ముఖము చిన్నపోగా సిగ్గే తండ్రి అందరు పాపం చేశారు మేము రాజులము అధిపతులు ఈ మూడు గుంపులా మేము అంటే గొప్ప రాజులు అధిపతులు రాజులు అంటే సర్పాలకు సాదృశ్యం అధిపతులు తేళ్ల సాదృశ్యం అయిన ఆయన ఎంతో కృపాక్షేమ పనం గొప్ప దేవుడు తొమ్మిదవ జనంలో జ్ఞాపం తీసుక ప్రభువు గొప్ప దేవుడు కృపాక్షణ క్షమాపణలు కానీ గొప్పదేవుడు ఎన్నిసార్లు నేను తిరుగుబాటు అని చేసాను నాకు క్షమించినా ప్రభావ ఎన్నిసార్లు నేను ఏషంలాగా జీవించాను నాకు క్షమించినా ప్రభు నాకు రక్షదై చేసినవి పశుధాత్మాభిషేకం చేసినవి అంత విలువ గల బలాన్ని నాకు అనుకరించినవి ఎవరు పొందుకలిగే సిద్ధం ఉంటుంటే నాకు ఇచ్చిన స్పెషల్ కాదు నీకు బంధనాలు ప్రభావ ఎన్ని కృపారులు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కృపారులు ఇచ్చినావు ప్రభు ఏం గొప్పతనం నాలో ప్రవక్తల ద్వారా ఎన్ని ఆగ్లిచ్చినా కానీ వాటిని నడుచుకోలేకపోయినారు వీళ్ళు అని చెప్తున్నాడు దేవా యువవా మాట వినకపోతుంది పదకొండవ చెప్తున్నా ఎందుకు వాళ్ళు శ్రీ మన లక్ష్యాలు కూడా నీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించింది మాట వినక తిరుబడతనం చేసింది తిరుపడతనం అంటే ఏం చెప్పండి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడమే ఆజ్ఞని అతిక్రమించడమే అబద్ధం చెప్పదంటే అబద్ధాలు చెప్తారు దున్నతనం చేయాలంటే దొంగతనం చేస్తారు ఒకరి మీద ఒక సాడల్ చెప్పంటే సాడలు చెప్తారు ఈరోజు కూడా ఆ బ్రదర్ ఇట్లా ఈ బ్రద్రద్రద్రదర్ ఎట్లా ఆ సిస్త ఈ సరిట్లా ఇవి ఉన్నాయా లేవా మన మధ్యలో అంటే ఐక్య తెలియదు అన్నట్టు మేము మేము పాపము చేసింది మీ కనుక నేను చెప్పించిందని నీవు నీ దాచలకు మోసి ధర్మ సంబంధ చేసినట్లు ఆ శాపము మా మీద కుమరించి ఇది ద్విత్యోపదేశంలో వాక్యం ఈ శాపంకు సంబంధించి మీరు ఈ వాక్యాలను వాటి ప్రకారంగా జీవించిన కాలం నేను మిమ్మల్ని ఆచరిస్తా లేని ఇటువంటి శాపాలు మీ ఎందుకు సెంటాడారు దిత్యోపదేశాలను చాలా ముఖ్యమైన పుస్తకం పైబుల్లో కాబట్టి ధాన్యాల నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంది మీరేమో ఉత్త కళల మీద దర్శనం మీద నేను కూడా ఒకప్పుడు అట్లానే ఆధారపడ్డాది దేవుడు అట్లా కూడా మాట్లాడతాడు ఈ రోజు కూడా మాట్లాడతాడు నాతో కలగదు ఒకవల్లా కానీ నేను ఎప్పుడు దాని నేను ఆధారపడుతున్నాను ఎందుకంటే ఇంకా ఎన్నో విషయాలు నేను గ్రహించలేకపోయినా నాకు అది భయం ఇస్తా ఈ రోజు కూడా ఎన్నో అవకాశాలు పోయినాయి నా లైఫ్ లో దీన్ని నేను నేను చూసుకోకుండా పోతున్నాను నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను నైన్టీన్ సెవెంటీ ఈ ప్రవర్శనాలను నేను ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలు మోర్ దెన్ థర్టీ ఇయర్స్ కదా ఫార్టీ ఇయర్స్ కదా అప్పటి నుంచి నేను చూస్తున్నాను హై స్కూల్ నుంచి కూడా నాకు ఇష్టం ఉంటాయి ఇవన్నీ ఇక్కడ దాని అర్థమైంది నాకు అర్థం కాలేదు ప్రకృతి సహజంగా నాకు అనే ఘోరం రోగాలు ఇవన్నీ రోజు నాకు ఆత్మీయ ఆత్మలు చూసినప్పుడు నాకు ఉంటాయి గుంపులు ప్రతి తిని దశలో కనిపిస్తూ ఉంటాయి నాకు అవి కాబట్టి మన ప్రభు వ్యోహాను స్వార్తకు వచ్చినప్పుడు క్రైస్త ప్రవర్తించిన అనేది ఇరవై మూడో మనం చూస్తాం కదా ఆయన పస్కా పండుగ సమయంనా ఎరుసలేమ్ లో ఉండగా పండుగలలో అనింపులో ఆయన చేసిన సూచక చూచి ఆయన నామందు విశ్వాసం వచ్చింది నేను ఇది ఎప్పుడు జ్ఞాపకం తీస్తా పస్కా పండుగ సమయంనా ఎందుకంటే ఈ పస్కా పండుగ రోజు ఎక్కడెక్కడ చేతికి పోయిన రో విశాఖ ఆ దేశంలో నుంచి రావాలా వాళ్ళ ఆచారం అన్నట ప్రతి ఒక్కరు ఎరుసలేంకి వచ్చి బరి అర్పించుకోవాలి మళ్ళా వాపసు వెళ్ళిపోవాలి వాడి దేశానికి నేను అసలు ఇసల్ పల్లె ఇసాల్ ప్రజలు కానీ వాళ్ళ తెలుగుబడ్డ ద్వారా ప్రపంచం అంతా చెదరగొట్టాడు దేవుడు వాళ్ళని వాళ్ళు ఏం చేశారంటే పండుగ వచ్చినప్పుడల్లా పసక పండగ రోజు ఇస్రాల్ పల్లెలు అన్న ఇస్రాన్ దేశంకి వచ్చాడు అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఈశ్వర వాళ్ళ శివార్త అట్లనే అపోసంలో కూడా చూస్తాడు ఆ పండుగ రోజు ఇసాల్ పల్లెలు ప్రపంచం అంతా చూసేస్తే హేతులు తగ్గిన శిష్యులు అందరూ అపోసులు అందరూ వాళ్ళ ఈ రోజు అట్లా చేయకుండా పండుగ తీసుకుంటున్నారు ఎందుకంటే ఈశ్వరమే కదా పసకా పశువు అందరూ మేము పండుగ చేసుకుంటున్నాం వాళ్ళు చేసుకోవాలి ఎట్లా వాళ్ళు పసకా పండుగ విగ్రహారథం లాగా చేసుకుంటారు నువ్వు వాళ్ళని ఈ రోజు క్రైస్తవ మద్దరు పండుగ చేసుకుంటుంది అప్పుసలు మేము పండుగ చేసుకోవాలి ఆ రోజు వాళ్ళు విశ్వ ఉపాసం ఉండగా ఆలోచు వర్షదాత్మకంగా ప్రభు ఆ పండుగ రోజు చాలా మంది ప్రారంభం అందరి నుంచి వస్తారని తెలిసానకి అప్పుడు అనేకులను అనేకులు ఆయన చేసిన సూచకలను చూసి ఆయన నామంది విశ్వాసం చేరి తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు అనేక అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇరవై నాలుగు లక్షలు అయితే ఏసు అందరినీ ఎరిగిన వాడు ఆయన ప్రతి ఒక్కరి హృదయాన్ని గ్రహించగలడు నీది నాది కూడా నేను ఎటువంటి వాడు బాధలుసు నువ్వు ఎటువంటి బాధలుసు నువ్వు ఎటువంటి వాడు నాకు ఎలమసం నేను ఎటువంటి వాడు నీది అనసం లేదు జడ్జిమెంట్స్ ఎందు చేస్తా మనం ఒకరికి ఆయన నీ హృదయాన్ని ఎరిగితే చాలు అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు అంటే బహుమానులు ఇచ్చేసి ఉండే స్వసంత్రం చేసి ఉండే సుచకాయలు ఇచ్చేసిడు కానీ వారికి అతన్ని ఆరోపించుకోలేదు ఇది పాయింట్ని చెప్పింది ఆయన నుంచి నువ్వు ఏది అది తప్పక నీకు వస్తుంది హండ్రెడ్ కానీ వాటన్నిటికంటే ముఖ్యమైంది యేసు ప్రభు తనంతర తాను నీ వశం చేసుకోవాల చెప్పండి నువ్వు ఏం చేస్తే ఆయన నియోజనకు వస్తాడు అందుకే గొప్ప జనం ప్రార్థనలన్నీ శరీరమైన ప్రార్థనలు వాళ్ళంతా ఈ లోకాన్ని సంపాదించుకోవాలన్నదు అనే అనేక ఉంటారు క్రైస్తవుల గొప్ప బీనతని గమనించడం తల్లిదండ్రులు కష్టపడి పని చేసుకొని వస్తుంటారు పిల్లలకి అవకాశం ఉంటుంది తల్లిదండ్రులతో ప్రసన్నంగా అవకాశం కాబట్టి వాళ్ళకి నైతిక విలువలు ఆధ్యాత్మికమైన విలువలు ఇవన్నీ పంచిపెట్టుకోవడం లేదు అందుకు పిల్లలు లవ్ మ్యారేజ్ చేసుకోవడము చాలా పిక్కుగా డైవర్స్ తీసుకుంటారు ఎవరు అసలు మరి దేవుడు ఇది తెలుగుబడుతున్నాం కదా ఆయన మీరు ఏమనస్తుంది మరి ఎట్లా ఆశ్రయిస్తారు ఎవనస్తుల మరి మీరు ఏమైనా ధైర్యంగా చెప్పగలరా ఎటువంటి విషయాలు ఏమనస్తులే నేను చెప్తాను లవ్ మ్యారేజెస్ ఖచ్చితంగా శాపంతో కూడినాయి ఎందుకంటే లవ్ అంటేనే శారీరకమైన ఆకర్షణ కదా కాబట్టి శారీరకమైన ఆకర్షణ పాపం కదా మొహపు చూపు పాపం కదా మరి లవ్ మ్యారేజెస్ ఆశ్రయించారు నువ్వు క్షమాపణ కోరుకొని పెళ్ళి అయిపోయింది కాబట్టి క్షమాపణ కోరుకుంటే ఆయన కనికరించి చూపిస్తాడేమో కానీ ఆయన నీ అందు ఏం సంతోషించడు ఎందుకంటే నువ్వు చేసుకున్న పరిస్థితిని నీ తల్లిదండ్రులు ఎంతగా వేదాన్ని అనుభవిస్తారో నువ్వు గ్రహించలేకపోయి వాళ్ళు ఎంతగానో ప్రయాసపడి నిన్ను పెంచి నీకు కోరికలు అన్నింటినీ తీస్తే వాళ్ళంతే అంటే నువ్వు నిర్లక్ష్యం అన్నట్టు జీవనస్తులు అంతా అట్లా తయారైతుంది అండ్ చాలా క్విక్ గా తీసేసుకుంటాడు ఏం లాభం చదువు లవ్ మీద నమ్మకం లేదన్నట్టే కదా మనుషుల లవ్ అట్లుంటుంది మోసకరమైన చదువు లవ్ అనడం కంటే లాస్ట్ అంటే కరెక్ట్ ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాదు అది లాస్ట్ మ్యారేజ్ అది నా దృష్టిలో కొంచెం కఠినంగా ఉంటుంది ఈ విషయంలో ఎందుకంటే యవనస్ల అందరికి ఈ అవకాశాలు ఇప్పుడు ఎందుకంటే మనం ఆ యవనస్లో యవన కాలం ఏమవుతుంది మన బాడీలో కెమికల్ రియాక్షన్స్ హార్మోన్ రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది స్వతహాగా ఉంటుంది అటువంటి తలంపు కానీ నీకు వాటన్నిటికంటే వాటి మీద కంట్రోల్ ఇచ్చింది కదా తన ఆత్మని తన వాక్యాన్ని ఇచ్చింది కంట్రోల్ తీసుకోమని కెమికల్ రియాక్షన్స్ ని నేను కంట్రోల్ తీసుకుంటాను నాకు అధికారం ఉంది నాకు ఇచ్చింది ఆ నీ హృదయం నీ నీ ఆత్మ పోషిస్తా ఉంటుంది వద్దు వద్దు చేయొద్దు చేయొద్ద నా లైఫ్ లో చాలా సార్ అయింది అది నేను ఒక కాలేజ్ లైఫ్ లో ఉన్నప్పుడు చాలా పాపులర్ ఫిల్ ఉంటే స్టేజ్ మీద ఎక్కి పాటలు పడటం నన్ను ఎంటర్టైన్ చేసుకుని నేను మాట్లాడతా అందరూ ఎంజాయ్ చేసే నవ్వేవాళ్ళు బాగా ఎందుకంటే రెగ్యులర్గా జోక్స్ ఖండిస్తుంది నేను కాలేజ్ లైఫ్ ఉన్నప్పుడు అట్లా చాలా మంది ఆకర్షణపెట్టరు కొంతమంది డైరెక్ట్ వచ్చి కూడా చెప్పేవాళ్ళు అయినా కానీ నేను నేను తర్వాత రియలైజ్ నేను చేసిన తమకు ఇవి కదా అందుకు వాళ్ళు ఆకర్షించారు కదా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది ప్రయత్నం చేసేటోళ్ళు అట్లా డైరెక్ట్కి వచ్చి చెప్పేటోళ్ళు కూడా అయినా కానీ నేను పడిపోలేదు లెటర్స్ రాసేటోళ్ళు అయినా నేను పడిపోలేదు అట్లానే కాదు నాకు కూడా అట్లాంటి ఉండే అవును అలానే అమ్మాయి క్రిస్యనే కదా చేసుకుంటే బాగుంటుంది కదా అట్లా కూడా తలంప కానీ వాటన్నిటి మీద నాకు విజయం ఇచ్చిన తండ్రి నేను ఎక్కిపస్ పాపం చేయబడదు ఎంత ఫలవంతం చేసినా నేను పాపం చేయలేదు టైంలో అది ప్రభుకు తెలుసు ఎందుకంటే యూరోసేపు చరిత్ర చదివినావు కదా చిన్నప్పుడే మన నీకటి యూసార్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకంటే అక్కడ దానికి చరిత్ర చదివావు కదా రెండైనాక కూడా దుష్టులు ఆ దుష్టుడు ఆ రీతిగా పడవకం చేస్తాడు ప్రభు నుంచి నేను దూరపరచడానికి చేస్తూ ఉంటాడు పరక్షుభ్రంగా ఉన్నంత కాలమే దేవుని మాట్లాడతాడు నువ్వు నేను చూడగలవు గలవారే దేవుని చూసేదాడు కదా ఎప్పుడైతే నీళ్ళ భవిత్ర ఫినిష్ నువ్వు సేవకు చేయలేవు నువ్వు సేవలో ఉన్నప్పుడు నీ హృదయంలో తలంబొచ్చిందనుకో ఇంకా కార్యం చేయలేదు అక్కడ ఒకవేళ దయ్యం ఉంటే నీ పరిస్థితి ఎందుకు నాగలేదు ఆలోచించి నీ గుర్తుపట్టు ఉంటుందమ్మా ప్రతి దశలో ఆయన సందలు కన్నీరు విడిచాల ప్రార్థన చేయాల ఎంత దౌర్భోగ్యమైంది శరీరామణి బహు కష్టతరమైంది ఈ శరం నేను బతిని దీని నుంచి నాకు విమర్శని ఎవరు మనము దేనికి వరకు ప్రయాసపడతాం నీ లోకంలో ఆయన సూచక క్రియల గురించి ప్రయాసపడుతున్నామా సూచక చూసి విశ్వాసం చూపిస్తున్నామా ఆయన నీ అంతర్యం అడిగిన వాడు మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఏ ఆయన నీ వశము ఆయన చేసుకోకపోతే ఈ రోజు ఉదాహరణ కొన్ని ప్రశ్నించనుకోండి నిజంగా వేసులో నీ హృదయంగా ఉన్నాడంటే మీ ఎట్ల రోజు పరచగలో ఇమ్మీడియట్ గా ఉండడు కదా ఉంటుంది ఇమిడిట్ రియాక్ట్ అవుతుంది ఒక క్షణం ఆలోచించాలి అందుకే మనం ఇటువంటి సేవ జీవితంలో ఉంటే కష్టం కదా ఇస్తాడు బహుమానాలు కష్టంగా ఇస్తాడు చూడండి ఒకసారి రోమి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై వచనం రోమి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై వచనం లేనగా దేవుడు తన కృపావరంల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తాప ఇంగ్లీష్ లో వేరేగా ఉంది ఎందుకు ఇంకా డిఫరెంట్ ఉంది తెలుగులో ఇంగ్లీష్ లో ఏముందంటే ఫర్ ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్ ఆఫ్ గాడ్ ఆర్ వితౌట్ రిపెండెన్స్ దీన్ని ఇంగ్లీష్ లేని తెలుగు మా చేస్తే చూసాం పశ్చాత్తం లేకున్నా కూడా బహుమతులు ఇవ్వగలడు పిలవగలడు అని చెప్తున్నాడు అందుకు అనిరం గెలిచిండు రిజల్ దేశం మీదకి అనేక పరిగణన అందిస్తాం రక్షణానుభం లేని వాడిని దేవుడు తన చేతిలో శిక్ష సాధకంగా వాడుకున్నాడు శిక్షించిన కొరకు వాళ్ళని వాడుకున్నాడు నీ చేతిలో కాబట్టి దేవుడు తన కృపావరముల విషయంలోనూ పిలుపు విషయంలోనూ పశ్చాత్తపడాడు అంటే నీకు ఎన్ని వాటిని వేస్ట్ చేసుకున్నా అని ఏం పశ్చాత్తపడడు నీ పిలుపులు ఎట్లా ఉన్నా కానీ నేను పిలుపుకు తగ్గట్లు జీవించగలిగినా లేని జీవించకపోయినా పశ్చాత్తపడడు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అందరికీ బహుమానులు ఇస్తారు అనేది పాయింట్ అక్కడ నేను చెప్పాడు అందరికీ బహుమానులు ఇస్తాడు అనే విధానం అది అందుకే చివరిగా ఒక విషయాన్ని నేను చూపించే వాక్యాన్ని ముగిస్తాను బహు కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఇది మత వార్తలో మద్ద వార్త ఒకసారి చూడండి ఏడవ అధ్యాయం ఇరవై వచనం ఇరవై చూడండి ఫస్ట్ పాయింట్ ఇరవై ఒకటి ప్రభ్వా ప్రభా రెండు గుంకులు అట్లా పిలుస్తుంటాయి ఒకటి ప్రభు అనగానే ఇంకోటి ప్రభు అంటాడు అది సర్పం ప్రభు అంటే ప్రభు అంటే ప్రవ్వా ప్రభు రెండు ముంపులే అని నన్ను పిలిచే ప్రతి వాడు నూనె పర్లోక రాజ్యంగా ప్రవేశింపుడు కానీ పర్లోక నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే ప్రవేశించను ఆయన పరిశుద్ధుడు కదా ఫస్ట్ పాయింట్ మన దేవుడు పరిశుద్ధుడు ఆయన దహించి ఆయన వెలుగు ఆయన ప్రేమమయ్యుడు ఆయన ఉండేటువంటి కుండగణ్ ఆయన పరిశుద్ధుడు వెలుగు ప్రేమమయ్యుడు ఫాదర్ ఆఫ్ లైట్ అంటాం మన ప్రభుని మన దేవుడిని కాబట్టి అంత ఆయన నా తండ్రి చిత్తం ప్రకారం చేయవాడే పర్లోకరంగా ప్రవేశించడం ఆయన తండ్రి మన తండ్రి చిత్తాన్ని నువ్వు ఈ లోపల నెరవేర్చలే కానీ వాటిలో కండలో ప్రవచించలేవు వాక్యం ఎవరైనా అవసరం జరిగిన ఇప్పుడు ఆ దిన అనేకులు ఆ అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభు నీ నామంన ప్రవచించలేదా చెప్పండి కుంపగురం ప్రవచించే వాళ్ళు చెప్పండి దేవుని వెళ్ళలే కదా సేవకులే కదా నీ నామంన దయంలో నిలబట్టలేదా కృపాలు కలిగిన వాళ్ళే కదా నీ నామంన అనేకమైన అద్భుతములు చేయలేదా చేసిన అనుకోవాలి కదా యేసు క్రీస్తు నామం వాడిన వాళ్ళే వీళ్ళు అక్కడ చాలా క్లియర్ చెప్తుంది మేము నీ నామం నా ప్రవచించలేదా యేసు క్రీస్తున్న ప్రవచించిన నీ నామం నా దయ్యం అవును తప్పగా వింటే ఆ దయ్యం నీ నామం నా అద్భుతం చేయలేదా ఆయన ఇచ్చేటివన్నీ బాగున్నాడు కానీ ఆయన ఆయన ఇచ్చుకోలేదు ఆయన బాలభాషం చేసుకోలేదు అందుకో అప్పుడు నేను మిమ్మల్ని ఎండడం ఎరగను ఏ రోజు కూడా నేను మిమ్మల్ని ఎరగలేదు ఎన్ని సంవత్సరాలు మీరు ఉన్నారు సేవలో కానీ ఏ రోజు కూడా నేను మిమ్మల్ని ఎరగలేదు అక్రమం చేయవర్లరా నా యుద్ధ నుండి పొందని వారితో చెప్పిందాం ఇప్పుడు మీరు అర్థం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి చిత్తా మీద గ్రహించి దాని ప్రకారంగా చేయటప్పుడే మీరు పర్లవరాజులో ప్రవేశిస్తారు చివరికి మనకు అదొకటే కదా ముఖ్యమైన పర్లవరాజ ప్రవేశించాలా మందిరంలోకి ప్రవేశించాలా తర్వాత నెక్స్ట్ స్టెప్ అది పర్లవరాజాల్లో కూడా ఆశ్చర్యం తీరుంటే ఉంటుంది ఎవడుంటాడో ఎవడుండద ఎవడి నీ పాకం వెళ్ళతాడో ఎవరినీ ఉండడం లేదా నువ్వు ఉండవో లేదో నీ గేట్ దగ్గరికి వెళ్ళి పంపించేస్తే నిన్న ఎవరి పాస్టర్ వాక్యం చెప్తుంటే మేము వస్తుంటే కార్లు గేట్ దగ్గరనే అభియొచ్చు అందరినీ దూరం లోపల పదికుండా ఎందుకంటే మనకు తెలుసు నిషిద్ధమైన దీనికి పండుగ రాజులు ప్రవేశించలేదాన్ని కాబట్టి ఇందులో అనేక మంది ఉన్నారు సేవకులు అది నేను చెప్పే పాయింట్ ఒక్కరుగా ఇద్దరుగా ఇంతమంది ఉన్నారు సేవకులు సేవకులే పండుగ రాజుల్లో పదికపోతున్నారంటే మరి వాళ్ళని ఫాలో అయిన జరిగిన ఎట్లాగల చెప్పండి అనేకులు ప్రవచిస్తున్నారు దయ్యమైన వెలగడి ఉన్నారు అద్భుతకాలు చేస్తున్నారు అంటే వీళ్ళు ఎంతో ఖర్చు పెట్టి పబ్లిక్ మీటింగ్స్ పెట్టినారు కోట్లో ఒక లక్షలు లక్షలు ఖర్చు పెట్టి అయినా కానీ నేను మిమ్మల్ని ఎన్నడూ జరగానంటే ఏ రోజు కూడా నాకు మీరు తెలియదు ఒకరి రోజు తెలిస్తే ఒకటి తెలియదు రేపు అనుకుంటే రేపు అన్నటువలేదు అట్లా ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు తెరలిపోయినా కానీ రోజు కూడా వాళ్ళు మార్కు చెందలేదు రెండుకి మంది ఒకటి ఇంగ్లీష్ లో ఏముందంటే ఇనిక్విటీ అని చెప్పండి వరం చెప్పాలి కదా కరెక్ట్ ఉందా గూగుల్లో ట్రాన్స్లేట్ చేస్తే అసమానత ఉంది అది కాదు అది అర్థం ఇన్ ఇక్విటీ అర్థం అది కాదు డిక్షనరీలో చూస్తే ఇన్క్విటీ అంటే ల్యాక్ ఆఫ్ ఫెయిర్నెస్ చెప్పండి ఫెయిర్ అంటే ఏంది లేక న్యాయం లే న్యాయ న్యాయంగా నడుచుకోని వారు అంటాట ఫెయిర్నెస్ అంటే ఏం చెప్పండి ఫెయిర్నెస్ అంటే ఇంపార్షల్ ఇంపార్షియల్ గా జీవించడం ఫేర్నెస్ ఉంటుంది అందరినీ సమానంగా చూసాడే ఫేర్నెస్ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అబ్బాయిలకేమో పైసలు ఇస్తారు అమ్మాయిలకేమో ఇంటి కూర్చోమంటారు అంటే ఫేర్నెస్ లేదన్నట్టు అబ్బాయికి ఏం చేస్తారంటే గుడ్డు ఇస్తారు ఊర్లలో నేను చూస్తా వాటికి గుర్తిస్తారు అమ్మాయికి గుర్తు పెరిగేవారు ఉండగా వెళ్ళిన గుడ్డు అక్రమం అంటే ఎక్కడ కూడా వీళ్ళు న్యాయంగా ప్రవర్తించలేదు ఎక్కడ కూడా వెళ్తామని పాటించలేదు ప్రభు యొక్క క్రమం ఈ రోజు కూడా ధర్మం అంటే వాక్యమే కదా ధర్మశాస్త్రం దాన్ని కార్మాలు చేసుకున్నారు వీళ్ళు క్రమాన్ని పాటించమంటే వాడి వాడు ఇంకొక కొత్త క్రమాన్ని అనుకున్నాడు మా ప్రభు అనుగ్రహించిన క్రమాన్ని విడిచిపెట్టి వాడి సంతక్రమాన్ని వాడుకుంటాడు వాడు సమర్థించుకున్నాడు నేను ప్రార్థన చేసిన దయలు కదా నేను ప్రార్థన చేసిన సూచకలు కదా అని వాడు అనుకున్నాడు కానీ వాడు అక్రమంలో జీవించింది అనేది లేదు ఎందుకంటే తండ్రి చింతాన్ని ప్రకారంగా జీవించకపోతే అది అక్రమం ఎప్పుడన్నా మీరు మీ లైఫ్ లో ఎవరన్నా పాస్టర్ పబ్లిక్ లో వచ్చి నేను ఇంత కాలం పాపం చేసిన దాన్ని క్షమించండి అని చెప్పిన పాస్టర్ ఒకరు చేసిండరా నేను ఇంతకాలం అబద్ధ బోధం ప్రకటించిన ఇప్పుడు నేను మార్పు చెందిన అని చెప్పిన పాస్టర్ వాళ్ళు ఒకవేళ అట్లా చెబితే ఆ చర్చ్ మెంబర్స్ మళ్ళీ ఎప్పటికీ రావండి గారికి అందుకు పాపం చేసిన పాస్టర్స్ తప్పిదమ్మలు చేసిన పాస్టర్స్ స్టేజ్ మీద కొచ్చి పస్తతం పడి ఒప్పుకోడు ఇదేం ప్రశ్న మనకి మనం చేయగలమా అధర్మం అంటే ధర్మం అంటే వాక్యమే కదా ధర్మశాస్త్రం అంటే వాక్యమే కదా బైబులే కదా అధర్మంగా ప్రవర్తించడం అంటే వాక్యానికి విరుద్ధంగా వాక్యం క్రియేట్ చేసుకున్నా అధర్మం అంటే న్యాయాన్ని తిప్పేసిన వాళ్ళని అధర్మంగా ఉన్నవాళ్ళంటారు ఒక పాస్తండి గతంలో తర్వాత ఆయన పాపులారిటీ పోయింది హైందరికీ రాలేదు బట్ కనీసమైన పర్లవ రాజాల్లో మంచి స్థానం ఏర్పరచుకున్నాడు కదా అంత ధైర్యం ఉండాలం కారే ఇది ఘర్షణ మనుషులకి భయపడతారు ఈ విషయం జ్ఞాపకం మన ప్రభు ఒక ఉపమానం చెప్పిండు అది మీకు అందరూ తెలుసా ఉపమానం గొప్ప గొప్ప దైవజనులు ఆ రోజు వాక్యం గొప్ప సేవకులు ఆ రోజు కనిపించడం వాక్యం దాని తర్వాత చెబుతుడు కాబట్టి అంటున్నాడు కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును మీద తన కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండను బుద్ధిమంత సంబంధించిన బుద్దిలేని వాళ్ళు వీళ్ళు వాన కురిసైన వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టని కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు మరియు ఈ నమాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి ఇది పాయింట్ ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధి ఏమి పోయి వాన కురిసిన వరదలు గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను వాన వరదలు గాలి బోరద ఆ ఇంటి మీద కొట్టాను అప్పుడు ఇది కూలబడేను తర్వాత చెప్తున్నాడు చూడండి కూలినా కింద పరిస్థితి దాని పాటు గొప్పది అని చెప్పాను అంటే ఆ కడమ స్థితి మరియు భయంకరమైందని చెప్తున్నాడు కూలినాక ఇంకా దాన్ని తిరిగి కట్టలేరు అన్నట్టు దాని బదులు మళ్ళా ఫ్రెష్గా తోలి కట్టాల్సి వస్తుంది కట్టలేను కదా అయిపోయి దాని పాటు మనము జ్ఞాపకం చేసుకోవాలి కొంతసేపు ధ్యానించాలి మన ఉద్యాలి లోపల వల్ల బండ మీద ఇల్లు కట్టుకోవాలి మీరే ఆ బండను ఎట్లా కట్టుకోవాలని నేర్పండి మీ మాటలే ఆ బండ మీ మాటల మీద మేము అందుకల కట్టుకోవాలి ప్రభావం మీ వాళ్ళ మీద నిలబడ ప్రభావం స్టాండింగ్ ఆన్ యువర్ ప్రామిసెస్ మీ ప్రామిసెస్ మీద మేము నిలబడన ప్రభావం మీ మీద మేము నిలబడాలని నిలబట్టుకోవాలి ప్రభావం ప్రదేశం కడలు మొక్కలు పక్షు దండ్రి మేము వల్ల భయంకరమైన తండ్రి నేను దాని పాటు బహుపేదం చెబుతున్నట్టు మీరు దాని భయంకరంగా ఉంటుందని చెబుతున్నప్పుడు బుద్ధిమంతుల్లాగా మేము జీవించాలని సరిపడండి మీరు మీకు సంస్థలు సాధ్యమైన అటువంటి బుద్ధిమంతా గురించండి వ్యవస్థల గురించి ప్రార్థిస్తుంది వారిని చేసిన తప్పిదాన్ని క్షమించండి మీకు తెలియక పాపం చేస్తున్న ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు బ్రవ కంట్రోల్ లో వెళ్ళిపోయింది వశీకరణంలో ఉండాలని వాళ్ళని వాళ్ళని ఏ రీతిగా మీరు చెంతగా అడిగించాలి మాకు జ్ఞానం వాక్యం చెప్పి రోషం కలిగి పోషం కలిగి జీవించడానికి తయారు చేయాలి మీరు తప్ప ఎవరు చేయలేరు ఆ రీతిగా వాళ్ళని మాడుకు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ఈ శ్రమలుగా మీ తండ్రి ఏ విధంగా శ్రమను తప్పించుకొని నిజంగా మీ విచారాలను ఆ జ్ఞాన మార్గం అనుగ్రహించండి మీ గొప్ప జనాన్ని ఏ రీతి గురించి చూపించండి ఆ మార్గం తెచ్చండి మా ఉద్యోగస్తులలో మాకు విజయం అనుగ్రించండి కుటుంబంలో విజయం అనుగ్రహించండి మేము ఉంటుంది జీవనం చేసిన స్థలాలలో మాకు విజయం అనుగ్రహించండి ప్రతి స్థలంలో మీకు జీవంతంగా జీవించి మీ కొరకు సాక్షయపడమని ఏం దేవాందనాలు ప్రభా తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ఇదిగో ప్రభానయిన వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రభానయినా తండ్రి మూడు ప్రభానైనా ఇస్రాయల్ ప్రజలు ప్రభానికి తిరుగుబాటు చేసినారు ప్రభా కాబట్టి తండ్రి నేను మేము ఒక వాక్యం ప్రకారంగానే నడుచుకోవాలా అందులో ప్రతిదీ ప్రభానైనా తండ్రి నీ చింత ప్రకారమే మేము జీవించాలా మాకున్న ఈ ప్రతి శరీర క్రియలను తండ్రి వాటి అన్నిటినీ విసర్జించుకోవాలా ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలా ప్రభా ఎందుకంటే ప్రభా మీరు సత్యస్వరూపి అయిన ఆత్మ ప్రభ కాబట్టి ప్రభానైనా తండ్రి మేము బుద్ధిమంతుల్లాగా ఉండాలా అది కేవలం నీ వాక్యం దారానే కాబట్టి ప్రభ ప్రతి లేఖనాలు చదవాలా నీ పట్ల మాకేదన్నా ఆయస్కరమైందంటే ప్రతిదీని ఎదుట ఒప్పుకోవాలా ప్రతి పాపంలో ప్రభాని ఎదుట ఒప్పుకొని మారు పొంది ప్రభా నాయనా నువ్వు ఇచ్చే నిత్య జీవం పొందుకోవాలా ఆ వెలుగు ప్రభ అనేకులకి నింపాలా ప్రభా కాబట్టి ప్రభా నైనా తండ్రి ఇదిగో నువ్వు వాక్యం దారా నువ్వు మాట్లాడినవు ప్రభాయనా తండ్రి అనేకులకి నాయన అనేక వరములు ఇచ్చిన ప్రభానయన దయ్యాలు వెళ్లగొట్టేది రోగులను స్వస్థపరిచేది కానీ ఎవరికి ప్రభా నువ్వు వాళ్ళ వశం అవ్వలేదు ప్రభా అది కేవలం ప్రభా పరిశుద్ధమైన జీవితము అని నీ వాక్యానుసారంగా నీ పట్ల భయభక్తులు కలిగి విధేయత కలిగి మీకు లోబడి ప్రభానాయన మీలాగా పోలికగా నడుచుకున్న వాళ్ళకే ప్రభ మీరు వశం అవుతారు కాబట్టి ప్రభానాయన మేము పరిశుద్ధంగా జీవించాలా ఎలాంటి లోకమాల్యం మా మీరు అంటకుండా ప్రతిదీని యొక్క వాక్యం మా జీవితాలను ప్రతిదీ సరిచేసుకోవాలా మళ్ళా ఉన్నాహం గాని గర్వం గాని కోపము ఆయన ప్రతి శరీర క్రియలన్నింటినీ ప్రభా విడిచిపెట్టాలా ప్రేమ కలిగిన దేవుడు ప్రభాయన నీలో ఉంటేనే మాలో ప్రేమ పరిపూర్ణం అవుతుంది ప్రభనాయన నీలో ఉంటేనే మాకు సమాధానము ఆదరణ ఏదైనా నీ నుంచే వస్తుంది కాబట్టి కాబట్టి ప్రభా నిన్నే వెంబడించాలా ప్రభ నీకు వ్యతిరేకంగా ఏ పని చేయకుండా ప్రతిదినయన నీ జ్ఞానం చొప్పున మేము ముందుకు పోవాలా ప్రతిదీ నీ మీదనే ఆధారపడాలా ప్రభా నీలోనే అంటు కట్టబడాలా అప్పుడే మేము ఫలించగలము ఫలాలు ఇవ్వగలము నాయన మా సేవలో మేము ముందుకు పోగలము ఎక్కడ ఈ లోకంలో ఉన్నా కానీ ఆ లోకస్తుల్లాగా జీవించకుండా ఎప్పుడు నాయన పరలోక సంబంధం అయిన వాళ్ళలాగా కాబట్టి ప్రభా వాకిందారా నువ్వు మాట్లాడినావు స్వరం వినిపించినావు నేనైతే నా హృదయపూర్వకంగా నాయన విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను ఈ స్వరాన్ని నా హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను ప్రభా నాయన అలాగే వైరస్ బాధితుల పట్ల వ్యాక్సిన్ మీ ప్రేమ జాలి దయ కణికమం కృప చూపించండి ఆ కల మీరు పొందిన గాయముల ద్వారా సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రభా నాయన అలాగే ప్రభా నాయన ప్రతి ఒక్క తండ్రి ఈనాయన ఈ లోకంలో ప్రభా నాయన భయంకరమైన దినాలు రాబోతున్నాయి కాబట్టి ప్రభ అందరిని ఆయన వాక్యం వినాలా వాక్యాలు చదవాలా అప్పుడే మేము విశ్వాసంలో నీలో బ్రతగలం మాలో కలవరపాటు రాదు భయం రాదు తిరిగితనం రాదు అవిశ్వాసం రాదు ప్రభా నాయన ఎందుకంటే విశ్వాసం నీ నుంచే వస్తుంది ప్రభ కాబట్టి నీ వాక్యం మళ్ళా ఉంటే మేము బ్రతుకుతాం కాబట్టి మేము కలవరపాటు పడం ప్రభ దేనికి చింతించకుండా ప్రతి నీ మీదే మోపి ప్రభ మీ అందే విశ్వాసం నుంచి ముందుకు పోతాం కాబట్టి వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకే వేలాది వంద నాలుగు కోట్ల అధికజ్ఞతలు స్తోత్రులు చెల్లిస్తూ నజరేడైన యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రియ స్తోత్రం ప్రభావరిశితుడా గొప్ప దేవా సర్వశక్తి మంత్రి నీకు వందాలిసయ్య అబ్రహామి శాఖ యాకల గొప్ప దేవ కృపాశక్తి సంపూర్ణ జీవం తండ్రి నీకే వందాలిసయ్య ఈ కాలం అంత ప్రభావం మమ్మల్ అందరినీ ప్రవా సురక్షితంగా కాపాడు అయినా మీ కృపలో భద్రపరుకుని మమ్మల్ని ఎంతగానో ప్రభావా మమ్మల్ని బలపరిచినా తండ్రి మీ కృపడే కృపను మాకు అనుగ్రహించిన మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్న తండ్రి నీకు వందాలిసయ మంచి ఆరోగ్యాన్ని మంచి శక్తిని బలాన్ని మాకు అనుగించారైనా ఈక మధ్య కాల సమయంలో ప్రభావ మీకు స్వరమైన ధన్యత ఇచ్చినారు తండ్రి నీకు వందాలేసయ్యతనా నీకే స్థతుల సోతాలు అర్చించుకున్న సమస్త గణత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేష్ యుగంలో నీకే కలువునుగా కాహాలని నా తండ్రి నా దేవ ఈ మధ్యకాల సమయంలోనైనా మీ వాకించే తండ్రి మధు మాట్లాడిన ప్రవా నా దేవన ప్రవా ధాన్యాల ప్రవణ తల్లి ప్రతి ప్రవచనాల ప్రవా గ్రంథంలో చదివినట్టు ప్రవా వాటి అన్నింటిని కాబట్టి మేము ప్రవచనాన్ని మేము చదవాలా ప్రవా ఏ కాలంలో ఏ ప్రవచనం నెరవేడుతున్నా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మా కాలకు చెప్పబడిన ప్రవచనాలైనా కాబట్టి ఈ కాలంలో చివరి కాలంలో నేను కాబట్టి ప్రభావాట్ మేము అర్థం చేసుకోవాలా ప్రవా మా జీవితంలో అవలంబించుకునే అనేకలకు ప్రవా అనుభవపూర్వకమైన ప్రకటించాలా కైసో సంఘాన్ని సిద్ధపరచాలా ప్రవశించేవాడు సంఘ క్షేమాభివృద్ధి పరకు ప్రవేశిస్తూ వాకింగ్ కాబట్టి ప్రవా ప్రవచన ప్రతి ఒక్కరు పొందుకుని ప్రవా సంఘాన్ని ప్రభావే కలుగులాగా సంఘాన్ని సిద్ధపరచలాగిన సిద్ధపర్చలాగా దైవా పత్తి ఒక సేవకుడు విశ్వాస తయారెండి ప్రభు సంవారం ప్రతి ఒక్క బిడ్డకు అనుగరించమని ప్రాదృష్టమైన కృకవార్లు కూడా మీరు అనుగరించి గొప్ప దేవుడు అయిన కాబట్టి ఈ లోకంలో ప్రభావ ఎన్ని సూచ్యక్రియలు చేసినా ఎన్ని మహాత్కారాలు చేసినా కానీ ప్రవా వాళ్ళు అక్రమం చేసే అక్కడ చెప్తున్నప్పుడు ప్రవా నైనా అద్భుతాలు అక్రమే వాళ్ళ జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి ప్రవా దయ్యాలు పోతాయి రోగులు స్వస్థ పొందుతున్నారు కానీ ప్రవా వచ్చే వారికి ప్రవా వాళ్ళకి ఎంట్రన్స్ లేదు ప్రవా అది బహు దుఃఖకరమైన ప్రవా నైనా ఇస్తే ప్రవా వాళ్ళు ఆ అధర్మంగా మార్చినారు ప్రవా కాబట్టి మేము ఆ రీతి ఉండకుండా ప్రవా మీ సత్యాన్ని ప్రావా ధైర్యంగా ప్రభావ మనుషులను ప్రకటించాలని సహాయపడండి మీ గ్రంథాల ప్రవాక్యాన్ని పరిశీలించుకో చదువుకోవాలా ప్ర మార్గంలో భద్రపచుకోవాలా ఎక్కువ సమయం వాక్యం గడపాలా ప్రార్థనలు గడపాలా మరి విశేషంగా ఉపాసం ప్రార్థన చేయాలి దానిలో ప్రార్థన చేసిన ప్రభావం ఉపాసం ప్రార్థన చేసిన ప్రభావ తన ప్రజల కొరకు కన్నీటితో ప్రార్థన చేసిన ప్రవా నైనా ఆలస్యం చేయదే మనం విమోచించారు కాబట్టి ప్రభావా విమోచన ప్రభావ మీ వల్లే కలుతుంది అది మెసిగా ప్రవచనం ప్రావా గొప్ప దేవ ఆ డెబ్బై సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేదంటే ప్రవా తండ్రి ఐసు ప్రభావ ఆత్మీయమైన జీవితం సంబంధించిన ప్రభావం అయినా గొప్ప దేవా అవన్నీ ప్రభావ దానిని చదవలేని దాని కాలంలో కానీ ప్రభావ మా కాలంలో మేమే చదవలేకపోతున్నాం ప్రభావ మమ్మల్ని క్షమించమని ప్రాదిష్టమైన ప్రతి ప్రవచనాన్ని అర్థం చేసుకోవాలి చదవాలి ప్రభావ వాటిని అర్థం చేసుకునే ప్రభావ మీ దైవికమైన జ్ఞానం మీ వాక్ శక్తి మాకు అనుగరించండి గ్రహించే శక్తి తండ్రి ఐదు ప్రభావ వాకిందరూ మీ అనేకలు ప్రభావ తన సూచకులు మార్గాలు చూస్తున్నారు కానీ ప్రభావం ఎవరు కూడా ప్రభావ మీరు ఆకర్షించుకోలేకపోయిన వాళ్ళే వాళ్ళు ఏ ఎత్తుకున్నారనే విషయంలో చెప్పబడుతున్న పద్దుకు బిడ ప్రభావ మీతో ఆకర్షిపడాల ప్రభావ ఇసుక మీద కట్టుకున్న పునాదిలాగా ఉంది కానీ ప్రవా ఓ ప్రా బండ పునాదిలాగా మేము తీసుకుని రావాల ప్రవా నైనా ఇసు ప్రభావ బండ క్రీస్తే ప్రవా నైనా ఇసు ప్రభావ ఈ లోకమంతా ఇసుకతోనే కట్టుకునేది ప్రభావా కూలిపోవల్సిందే ప్రవా ఆయనది మళ్ళీ కట్టవడం బహు అసాధ్యం ప్రభావాని అనేకులు ప్రభావ మీకు పునాది మీద మేము తీసుకొని రావాలా క్రైస్తవ సంఘాన్ని మేము ఎట్లా సిద్ధపరచాలా ఏ రీతిగా ప్రభావాలని చెప్తే ప్రభావాకి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మీతో ఆకర్షింపబడతారు ఆ రీతి మేము చెప్పాలా అది మా వాళ్ళ అసాధ్యం మీరే సాహకులు మీ ఆత్మ శక్తి మాకు అనుగ్రహించండి మీ ఆత్మ సాయం మాకు అనుగ్రహించండి తండ్రి ఏసానికి వందా ప్రభావ గొప్పదేవా మాట్లాడేది ఏం కాదు ప్రభావ మీరు మాత్రం మాట్లాడారు ప్రభావాస తలంపులు కానీ ఆలోచన కొట్టివెండి ప్రభావ మీ తలపులు మీరు చోటిస్తున్నామైనా ప్రతి దశలో సమస్త ప్రవర్తన ప్రభావ అంగీకారంగా మీకు ఇష్టంకరంగా ప్రీతికరంగా మేము జీవించాలా గొప్ప దేవాలని సేవ చిత్రంలో ప్రాదిష్టమైన వాకింగ్ చేత మీరు మాత్రం మాట్లాడేందుకే వన్ సమర్థమంత వాకు అనే విషయం ప్రభావసారి మీరు మాత్రం మాట్లాడారు ప్రావా నైనా ఈసయ మీరే మాకు సాయకులు నడిపించండి భయంకరమైన శ్రమల కాలంలో ఉంటాం ప్రభావ ఈ తప్పించుకోవాల ప్రవా అనేక శ్రమలు కూడా పోయే వాళ్ళందరినీ ప్రవా పఠించి మీకు సత్యంలో నడిపించాలా ప్రవా అబద్ధ బోధ బస్ భాషత్వం భయం సంభవించింది గొప్ప దేవ అనేకులు ప్రేమ చల్లారి కాబట్టి ఓ ప్రవా సైతం ప్రభావ మోసగింపబడ్డారు క్వా వాళ్ళు ఏం చేస్తున్నారు తిరిగి లేదు ప్రభువులకు క్షమించండి మీకు రుజుకు ఆత్మీయత లిక్కుని ప్రవా బంధకాల నుంచి వాళ్ళకి సంపూర్ణ విడుదల ఇచ్చేయండి గొప్ప దేవానికి వందలు ఇస్తాయా గొప్ప దేవా ఓ ప్రవా నా తండ్రి ఆ కాలంలో ఆ రీతిగా జరుగుతున్నారు ప్రభావా జరుగుతున్నాయిగా గ్రహించలేకపోతాను మనుషులైనా కాబట్టి ప్రవాహ వాళ్ళు ఏ రీతిగా మీ చెంత మీరు మీరే మాకు సహాయకు నడిపించండి ఒక ప్రభావ శమల గొప్ప జనాన్ని ఎట్లా ఉపశమనం కల్పించాలా ఏ రీతిగా ప్రవాహాలకు మేము చెంత నడిపించాలా ప్రతి దశలో ప్రభావ ఆయన ఆత్మీయ జీతంలో కానీ సామాన్య జీతంలో గానీ సాంఘిక ప్రతి దాంట్లో ప్రభావ సమస్తంలో ప్రభావ అన్ని విషయంలో ప్రభావ ఆయన మీకు మాధ్యమ జీవించాలా ప్రభావ అలాంటి సేవలకు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రాదిష్టమైన వాళ్ళు ఇంకేమైనా బలగీలు ఉంటే ప్రభావ మీ ఆయాసకరమైన ఉంటే అది చూపించిన ప్రభావం ఒప్పుకుంటున్న మీ క్షణమైనా మీకు కనికరం పొందాల మీ కృపలే జీవించాలా తండండి యథార్థతో పరిషుతో ప్రభా ఇందు మనసుతో నేను సేవించమని తయారు చేయని ప్రభు ఇంకేమైనా రహస్యమైన పాపలు ఉంటే ప్రవా అజ్ఞాతమైన పాపలు ఉంటే వాటిని క్షమించిన ప్రాధిష్ క్షణమే ఉపకున్నమైన గొప్ప దేవానికి వందాలిసయ్యా మీరు కృపచూపించే గొప్ప దేవుడు నా తండ్రి నా దేవ దశలో ప్రవ మేము సంతోషపెట్లా ఉండాలి ప్రవా ఎక్కడ కూడా మేము తిరుగుబడతాను దశలో ప్రవా మీకు ప్రియులకు పిల్లలాగా మేము నచ్చుకోవాలి ప్రవా ఆ రీతి తయారు చేయమని ప్రాష్టమైన గొప్ప దేవానికి వందలుసా గొప్ప దేవ బ్రభదర్శిస్త ఆశ్రదించండి నూతనంగా అభిషేకించను ప్రావా మీ పశురాత్మ అభిషేకంగా ఇచ్చిన పత్తుకు పిడు ప్రవశన వివేచన వరంగా ఇచ్చిన కృప వరం ప్రవా మీకు వందాలిసయ్యా నీకు కృతజ్ఞత అయినా ప్రవాహ నండి ప్రభుత్వైతే పరిశుభ్రమందుకోలేదు ప్రభు అంతా పర్షాత్మక పొందుకోవాలి విజృంభించి మీ స్వార్థ ప్రకటించాలా సత్యాన్ని ప్రకటించాలా మీరు వాడుకోమని ప్రాధిష్టమైన వరస్ బాధితులందరూ మీరు స్వస్థపచ్చు ప్రాధిష్టమైన ఓ ప్రవాన్ని వందల మీ అందరూ ఆశ్రదించండి చందచిత్ర ప్రభావం ఆర్గం లేచి అనేక మంది విషయాలు బయలుపరచమని ప్రాధిష్టమైన మీ సముచితమైన జ్ఞానచ ప్రవా ఇంకో ప్రవశాన్ని ఇంకా ఎట్లా అర్థం చేసుకు ముందుకెళ్లలో మాకు సహాయపడడం ప్రాష్టమైన ఓ దేవాత దేవానికి వనాలి ఆయన కుటుంబం కూడా మీరు దీవించి ఆస్వాదించండి బలపచ్చండి విడల్చునించే మీరు కాపాడండి నైనా ప్రభు బంధులందరూ ప్రభుత్వంగా నడిపించండి చిత్రమైన ఫలపరితం చేయండి మీకు సాక్షి పెట్టుకున్నాయని మీ వాక్య మారుద భద్రపచుకొని ఓ ప్రభుత్వం దుష్టమైన నిరోధిస్తుంది ప్రభావం నిరోధిస్తుంది కాబట్టి ప్రవా లోపల నాటబడిన ఆత్మలు కాపాడుకు ప్రవాక్యాన్ని మేము సాత్వికంగా స్వీకరించాలా మీ మరుగుతున్న నింపుకోవాలా లేకుంటే ప్రభావ దుష్టత్వం పడుకుని లోకాలి అనుకుని ఉండాలంటే మీ వాక్యం మాకు అవసరం లేదేవా నా తండ్రి ప్రభుత్వం తొలమి వాక్కులని జీవించాలి మీ పత్రికలాగా మీ వాక్కులాగా జీవించాలి ప్రభువా నేను మా తలపుల대로 మా చూపుల대로 కాదు అన్నిటిలో ప్రభువా మిమ్మల్ని పరిశుద్ధంగా జీవించాలి మాము ప్రభువా సంపూర్ణతని నిలపించి మీ కొరకు గొప్ప శాంతిని పెట్టుని రాక చింతపంచుకోమని తల్లొరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించే నామ తండ్రి ఆమేన్ హోమ్ ఆమేన్ ఆమేన్ పరిశుద్ధుడైన ప్రేమల దేవా కృపని తండి యేసు ప్రభువాని కొلےకలని బందనలు ప్రమా కృతజ్ఞతాస్తుతుల స్తుతకాలయ రంజా పరిశుద్ధమైన ధర్మశక్తి మంత్రారా సర్వాధికారిని కొందరల ప్రభువా వేలాది దిదుల తో కూడిన మా హనుత్రన నా గొప్ప దేవా నీకే స్థాతం తండ్రి నీకేమందండి దేవాక్యం కింద ప్రభా మీరు మాత్రం మాట్లాడిన ప్రభా ఏసు ప్రభావం పాపమైన జీవితం దాగిన ప్రభా దేవాటి నుంచి ప్రభా యొక్క స్వరం మేం ఇంకా విని ప్రభాని ప్రకారం మేము నడుచుకోవాలి ప్రభా ద ప్రభావం ఆజ్ఞాత పాపమని అన్నారు ప్రభా ఏ ప్రభావం మరి యొక్క మాత్రం మేము విని ప్రభావం మేము నడుచుకోవాలి కానీ ప్రభా దాన్ని మేము ఉండాలి ప్రభా అందుకంటే ప్రభా మరి యొక్క వాక్యం పవర్ఫుల్ అయింది కాబట్టి ప్రభా ఆని మేము పట్టుకొని మేము నడుచుకోవాలి ప్రభా లేదా మరి నీళ్ళు మాకు సహాయం దాయించిన ప్రభా దేవాయుత ప్రభా మరి దినదిన ప్రభావ నీళ్ళు మేము ఎదగాల ప్రభా దేవని యొక్క వాకనుసారంగా మేము నడుచుకున్నట్టు మీరు మాకు సహాయం దాయించిన ప్రతి ఒక్క వాక్యం మేము విన్నది మేము ప్రాక్టీస్ చేయాలి ప్రభా దేవాయుత ప్రభావ ఉన్న ప్రతి ఒక్క బలహీనతను మీరు గర్ధించి కొట్టివేసండి ప్రభావ మా ఆత్మీ మన జీవితాన్ని మీరు బలపరచండి స్థిరపరిచిన దేవ మాంతరంగమైన పురుషుల కళ్ళని స్వస్థపరిని బ్రహ్మా చోళ్ళని స్వస్థపరచని ప్రభా ద ప్రభా నీట నిలుబడానికి ప్రభా మాకు శక్తిని దయచిన ప్రభా ఏం నీకే వందనాలు తండ్రి దేవాయ ప్రభా వాక్యం ధ్యానస్తున్న ప్రభా మాకు చక్కటి ఇంకా గుణమైన మర్మాలు మాకు బయలుపరచని ప్రభా మాకు సంయోచితమైన జ్ఞానం దయచిన బ్రహ్మా ఆత్మని విభించే జ్ఞానం ఇవ్వండి ప్రభావ దేవాయార్థ హృదయం కలిగి మేము జీవించాలి ప్రభా దేవాయ ప్రభావం ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ మేము అనుభవపూర్వకంగా ప్రకటించాలి ప్రభా లే మరి మీరే మాకు ప్రతి ఒక్క దాంట్లో సహాయం దభా లేవా మేము కూడా ప్రభా మరి ఇన్ని విధంగా ప్రభావ కన్నీటి ప్రాధాన్యం చేసే ప్రభావ అనేకల కోసం ప్రభా అదే రీతిగా ప్రభా మేము కూడా ప్రభావ భారమైన ప్రాధాలు మేంబడి చేయాలి ప్రభావ ప్రతి మాకు బారని దాయించిన ప్రభా మేం కూడా ప్రభా ఇతరం ప్రభా కన్నిటి ప్రాధాన్యం చేయాలి ప్రభా దేవాస ప్రభా మాకిచ్చిన భారని ప్రభా మరి మేము అనేకల కోసం మేము ప్రార్థించాలి ప్రభా ఉపాస ప్రార్థనలు మేము చేయాలని అన్నా ప్రభావం దేంట్లో కూడా పడిపోకుండా ప్రభా మరి ముందుకు మేము పరిగెత్తాలి ప్రభా ఈ ప్రభావం చూపించిన ప్రతి కూడా ప్రభావ మరి మేము నెరవేర్చే వారి లాగా ఉండాలి ప్రభా ఎందుకంటే ప్రభా వాక్యం అంత పవర్ఫుల్ అయినది కాబట్టి ప్రభా ఆ యొక్క వాక్యాలన్నీ కూడా ప్రభా అది మేము ప్రాక్టీస్ చేస్తానది నెరవేరినట్లు అవుతుంది ప్రభా అందుకే ప్రభావ ప్రతి ఒక్క వాక్యాల ప్రభావ మాట మీరు రాసి పెట్టారు ప్రభావ మరి యొక్క వాక్యాలని మా జీవితంలో నెరవేర్చిన ప్రభా మరిద్ద ఫలితాల మీద రాయిబడి ఉండాలి ప్రభావది కూడా మేము మర్చిపోకుండా ప్రభా మాకు రెస్టరేషన్ చేసి పెట్టాడు ప్రభావ ప్రేమగల మాపటండి మేమందరము కూడుకుని మధ్యాహ్న సమయంలో ప్రార్థించడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు సూత్రాలు వేసాయా ప్రభుణరక్ష అల్పులం ఆ భాగ్యుల మేసాయా అయినప్పటికీ మీరు మా పైన కృప చూపించినందుకు వందనాలు వేసాయా ప్రభా మళ్ళీ కోవిడ్ కేసెస్ అయితే కొంచెం ఎక్కువ తూ ఉన్నాయి ఈసయ ప్రభానాయన రక్షక కేసెస్ ని మీరే తగ్గించండి సయ ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ లేకుండా అందరూ ఆరోగ్యవంతంగా ఉండలాగా అనుగ్రహించండి సయ ఎంతో మంది హాస్పిటల్స్ లో ఉన్నారు ఈసయ్య బెడ్ పైన ఉన్నారీసే వారి అందరినీ కరుణించండి సభనాయన రక్షక ఆ ఎన్నో రోగాలతో బాధలతో అస్వస్థతలతో బాధపడుతున్నారైతే వారిందరికీ స్వస్థతను అనుగ్రహించండి సార్ ప్రభా కోసం నిరాశల కోసం బీదల కోసం విధవరాళ్ళ కోసం ప్రేర్ చేస్తున్నాం వారి నీడ్స్ అన్నిటిని మీరే ఫుల్ఫిల్ చేయండి ఆయన రక్షక మేమందరం వాక్యానుసారమైన జీవితాన్ని నడుచుకుని బాగా అనుగ్రహించండి మీరు ఉద్యోగుల కోసం ప్రేయర్ చేస్తున్నాం వారికి ఉద్యోగాలను అనుగ్రహించండి ఈ గ్రూప్ సభ్యులందరినీ కాపాడి దీనించి ఆశీర్వదించండి సై మంచి ఆరోగ్యాన్ని బలాలను ఇంకా ప్రభ వారి లైఫ్ ఏదైతే కొరతగా ఉందో వాటి అన్నిటిని అనుగ్రహిస్తారని ప్రభా ఈ కొద్ది విన్న పండు కీనామం పెద్ద పాప నేడుకుంటున్నాను దేవ ఓ మే ప్రభుని యేసుకృష్ణకు సమధం నడిపి మనందరినీ సతకాలం తొడగిండు కాకరాజ్